మురులకొప్పించరాదు ఓపనంటే నపకీర్తి మరలక రక్షించుటే మగపాడి ఇంకను సేయరాని తప్పులెల్లా చేసి వచ్చి నినుగొల్చి ఏయడా బలువుడనై ఎసగిని రాయడి నరకము చొరక నీ మరుగు చొచ్చి తోయరాని దోసి దొరనై తిని ఓపనంటే నపకీర్తి మరలక రక్షించుటే మగపాడి ఇంకను వెడమాయ మరునికి వీగి వచ్చి నీకు మొక్కి కడు బిరుదు బంటనై గర్వించితి వడిబుట్ట బతిమాలి వచ్చి నీ నామధారినై వడి పాపములగిలిచి పంతగాడనైతి ఉరులకొప్పించరాదు ఓపనంటే నపకీర్తి మరలక రక్షించుటే మగపాడి ఇంకను ఒట్టిన కర్మములకు నోడి వచ్చి నీవాడనై దిట్టనీ దాసులగూడి ధీరుడనైతి ఇట్టే ఏలితి బిందే నన్ను నెట్టుకొని నిన్నువాడి నిర్మలుడనైతి కొప్పించరాదు ఓపనంటే నపకీర్తి మరలక రక్షించుటే మగపాడి ఇంకను